తక్కువ ప్రకాశం సూర్యుడు హయ్యర్ ప్రకాశం చంద్ర మార్గము సూర్య మార్గము చంద్ర ఇజ్ ఎ ప్రతీక సింబల్ ఫర్ ద పాత్ సూర్య ఇజ్ ఎ సింబల్ ఫర్ దిస్ పాత్ ఆ పాతికి దక్షిణాయన మార్గము అని పేరు ఈ పాతికి ఉత్తరాయణ మార్గము అని పేరు అధ్యతనే శంకరుడు సూర్యోపలక్షితైన సూర్యుని చేత నిర్దేశింపబడే उत्तरायण मार्गम चेत ही पुण्यात्म उत्तम लोकल पुतार दी श्रीकृष्णुड़ चाला बीत अंशमू वजू अभी चक्रह च्योतिरह शुक्ल षण्मायण अकसदा की मसाधिष्ठान देवता లాంగ్వేజ్ ఈజ్ లైక్ దాట్ ఇది జ్యోతిష్ శాస్త్రపు లాంగ్వేజ్ కాదు మాసశబ్దానికి మాసాధిష్టాన దేవత అంటే ఒక బ్రిలియన్స్ ను సూచిస్తున్నది సో అగ్ని జ్యోతి జ్యోతి అంటే సూర్య అహహ అంటే పొగలు వెలుతురు శుక్ల శుక్ల పక్షము కృష్ణపక్షమున్నాయి పీరియడ్స్ ఆ పీరియడ్లో మీరు ఫిజికల్ పీరియడ్ ని తీసుకోకూడదు ఆ పీరియడ్కి ఉన్నటువంటి విశిష్టతని మనం తీసుకోవాలి శుక్లపక్షము స్టాండ్స్ ఫర్ బ్రిలియన్స్ దర్ శుక్ల షణ్ మాసాహ ఈ ఆరు మాసాల్లో సూర్యుడు బాగా వెలిగిపోతూ ఉంటాడు ఉత్తరాయణంలో విశేషం ఏమిటంటే ఇట్స్ నాట్ ఎ పర్టికులర్ పీరియడ్ దట్ ఈజ్ ఇంపార్టెంట్ హియర్ జనవరి పదిహేను నుంచి మొదలుపెట్టి సూర్యుడు కరకరలాడుతూ వస్తాడు మేఘాలు చిత్తడి తడిలు బురదలు అన్నీ అయిపోతాయి ఇంకా ఎండ దంచేస్తూ ఉంటుంది ఇంకా ఫిబ్రవరి నెల నుంచి మనకి సమ్మర్ ప్రారంభం ఇంకా అది ఎలాగా అలాగా జూన్ పదిహేనో ఇరవై ఐదో వరకు కూడా సూర్యుడు తన ప్రతాపం అంతా చూపించేస్తాడు ఆ తర్వాత చల్లబడతాడు కొంచెం మెత్తబడతాడు సో ఇది బ్రిలియన్స్ ఉన్నటువంటి మార్గము అని చెప్పటం కోసమని శుక్లపక్షంలో శుక్ల శబ్దాన్ని పొగలు రాత్రిలో పొగలుని చంద్రుడు సూర్యుల్లో సూర్యుడిని శుక్లపక్ష కృష్ణపక్షాల్లో శుక్లని ఉత్తర దక్షిణాల్లో ఉత్తరాని తీసుకుని అన్ని కి సంబంధించి నువ్వు తీసుకుని ఈ మార్గాన్ని నిర్దేశిస్తారు ఉత్తరాయణం తత్ర ప్రయాతా గచ్చంతి బ్రహ్మ బ్రహ్మవిదో జనా అని శ్రీకృష్ణుడు గీతలో ఉంటాడు ఈ ఉత్తరాయణ మార్గంలో ఎవరు వెళ్తారంటే బ్రహ్మవిదా జనా ఆ పరబ్రహ్మను ఉపాసన చేసినటువంటి జనులు ఆత్మజ్ఞానమును లక్ష్యంగా పెట్టుకుని కృషి చేసినటువంటి జనులు బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మవేత్త అయిపోతే వాడు ఇంకా మళ్ళీ ఇంకా లోకల్ అనేది పరబ్రహ్మ అయిపోతాడు కాబట్టి అక్కడ వేదశబ్దానికి ఉపాసనా అనర్థం అంటే హిరణ్య గర్భోపాసకులు అనర్థం హిరణ్య గర్భుణ్ణి ఉపాసన మీరు సకల దేవతల్ని ఉపాసన చేసినట్లు అవుతుంది మీరు శనిని ఉపాసన చేశారనుకోండి రాహు మిగిలిపోయాడు కేతు మిగిలిపోయాడు ఆ ఎనిమిది గ్రహాలు మిగిలిపోయాయి సపోజ్ మీరు శ్రీ మహావిష్ణువుని ఉపాసన చేశారనుకోండి అన్ని గ్రహాలు ఇంక్లూడ్ అయిపోయాయి దాంట్లో చిరంజీవి గారి భూపాసన ఉపాసన చేస్తే అలా ఉండాలి ఆఫీస్కి వెళ్ళి చెప్పరాసీనో లేదా ఎల్డీసీనో పట్టుకుంటే మీకే వచ్చింది సూపరింటెండెంట్ ఆఫ్ ది ఆఫీస్ని పట్టేసుకున్నారనుకోండి వీళ్ళందరూ కూడా మీకు పనిచేసి పెట్టేస్తారు ఆ రకంగా ఈ గ్రహాన్ని ఉపాసన చేస్తున్నాము మేము కుజగ్రహాన్ని ఉపాసన చేస్తున్నాము ఇప్పుడు కుజగ్రహం మీరు ఉపాసన చేస్తుంటే వద్దని చెప్పడం మా తాత్పర్యం కాదు నేను ఎందుకు వద్దంటాను చేయండి కుజగ్రహం చేస్తే మరి రాహు మిగిలిపోయింది కదా అని మీరే మళ్ళీ అంటే అయితే మీకు సలహా చెప్తా పూజ ఇంక్లూడెడ్ రాహు ఇంక్లూడెడ్ ఏమిటి ఓం నమ శివాయ జపం చేయి ఓం నమ శివాయ జపం చేయమన్నా అనుకోండి దాంట్లో అట్రాక్షన్ ఉండదు గాయత్రి జపం చేసుకోమని సలహా నేను ఇస్తూ ఉంటాయి అవి అట్రాక్షన్ ఉండదు లక్ష్మీ గణపతి మంత్రం నీకు ఇస్తాను ఉపాసనం జపం చేయి అని చెప్పాను అనుకోండి దీని ఇజ్ అన్ అట్రాక్షన్ ఎందుకంటే ఆ మంత్రము కొంచెం చాలా గడబిడగా అంటే కొంత అట్రాక్టివ్గా ఉంటుంది ఒకతను లక్ష్మీని గణపతి మంత్రం కార్డు మీద ప్రింట్ చేసేసి థౌజండ్ కార్డ్స్ ప్రింట్ చేసేసాడు థౌజండ్ కార్డ్స్ దాంతోపాటుగా ఒక లక్ష్మీ గణపతి బొమ్మ కూడా తయారు చేసేసాడు తయారు చేసి నన్ను పిలిచాడు స్వామీజీ మీరు మా గ్రూప్ ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఈ కార్డు ఈ బొమ్మ మీ చేతుల ద్వారా మీరు సమర్పించాలి నేనున్నాను చాలా పుణ్యత్ములు అయ్యా నువ్వు నీకు మంచి ఐడియా వచ్చింది ఏది చూడండి అయినా ఆ కార్డు తీసి చూస్తే అన్ని తప్పులే నేను చెప్పాను మంత్రాలు ఇలా కార్డుల మీద ఇవ్వరాయానికి ఏదో ఉపదేశ ప్రక్రియ అది ఉంటుంది ఇన్ ఎనీ కేస్ అంటే నేను ఉపదేశం తీసుకున్నాను సార్ అన్నాడు మరి నీకు ఉపదేశం చెప్పినా ఆయన మరి ఇలాగే చెప్పారా లేకపోతే నువ్వు తప్పులో తీసుకున్నారా ఇదంతా తప్పులు ఉందమ్మా ఇది అనుకూలంగా సరిగ్గా లేదు మంత్రంలో ఇరవై అక్షరాల్లో మూడు నాలుగు తప్పులు ఉంటాయి ఇంకా అది ఏమన్నమాట సో పారాగ్రాఫ్లో పొన రెండు తప్పులు వచ్చాయంటే ఐకన్ అండర్స్టాండ్ ఓ వాక్యం ఉంటుంది దాంట్లో నాలుగు తప్పులు అంటే తప్పులు ఇది కాబట్టి ఈ కార్డుల్ని దేనికైనా పప్పు బెల్లాల పొట్ల కట్టుకుంటే ఈ కార్డులు పనికిరవల్ల ఇవ్వద్దు ఎందుకంటే తప్పుల్ని మనం లోకంలో ప్రచారం చేయకూడదు మనం మంచి మంత్రాన్ని ప్రచారం చేసామో మానేమో తప్పులను ప్రచారం చేయకూడదు కాబట్టి బొమ్మలు అయితే బాగానే ఉన్నాయా బట్టి పెట్టు ఈ కార్డుల్ని మాత్రం డిస్కార్డు చేసేయి అని ఇచ్చేసాను అతను మళ్ళీ నాకు కనపడలేదు ఎందుకంటే వీటి దగ్గరికి ఏదో వెళ్ళేదో ఉపకారం చేస్తామని పోతే ఇలాంటిది పెట్టాడో అది వాళ్ళు అనుకున్నాడో మరియో నా ఉపదేశాన్ని సహృదయంతో స్వీకరించినట్టుగా నాకు అనిపించింది అలా కూడా చేసి అతను కాబట్టి ఈ విధంగా అట్రాక్షన్ గాయత్రి మంత్రం అనుకోండి ఏం అట్రాక్షన్ దర్ ఇస్ నా అట్రాక్షన్ కాబట్టి అలా ఉండకూడదు ఈ మనస్సు అలాగే చేస్తూ ఉంటుంది దానికి కొత్త కొత్త వాటి మీద ప్రీతి మనస్సు అలా పనిచేస్తూ ఉంటుంది ఏ ఏరియాలోనైనా మనస్సు అలాగే పనిచేస్తుంది మనస్సు యు బీ అలర్త్ అబౌట్ యువర్ మైండ్ మీ మైండ్ని ఇట్స్ ఎ థీఫ్ యు వాచ్ ది థీఫ్ అయితే మరి మైండ్ని వాచ్ చేస్తే లాభం అయ్యేది లాభమే ఉండదు లాభం అక్కర్లేదు కూడా థీఫ్ని వాచ్ చేస్తే లాభమై ఉంటుంది ఏం కానీ మన వస్తువులు మన దగ్గర భద్రంగా ఉంటాయి అది ఓన్లీ బెనిఫిట్ For that reason only you watch the thief. Allake watch the mind. You don't expect any result out of it. Just watch the mind. Then if Allah, meeru goetulo padakundaga, mimallu meeru rakshin chukunna varla avuttharo. Manas sal alante, alante velo petuto ontu. Kotha, vinta, pata, rota. Manas saal akkan panjus. You won't allow that. రాముణ్ణి ఆరాధించిన అస్తమాను రాముణ్ణి ఆరాధిస్తా ఉండే రాముడు కృష్ణుడు పాత పడిపోయారు కొంచెం ఏదైనా కొత్త పేరు కొత్త రూపం కొత్త పద్ధతి అంటే బాగుంటుంది కల్కి భగవాన్ అంటే కొంచెం సంథింగ్ స్పెషల్ అలా ఉంటుంది సో వెర్ ఈజ్ కల్కి భగవాన్ వెర్ ఈజ్ నో కల్కి కల్కి అవతారం రాలేదు అంటే కాదండి అవతారం వచ్చింది అవతారం వచ్చింది నీకల్ తెలుసు మేము అరుగుదాం ఒక ఆయన కలిపి ఉన్నారు ఇప్పటి వరకు ఈయన కల్కి అని క్లెయిమ్ చేసిన వాళ్ళు పదముగ్గురు ఉన్నారు టిల్ టుడే there are 13 claims about kalki endukante kalki migili poyadu avataralunne veli poyayi isthilo kalki migili poyadu meer nenu avataram ni claim cheyalante nene krishna undeyanta amharu navutaru nenu kalkini know, ante amo there is something to look into endukante kalki inga raaledu kada bose yinu kalki emo paschatvi shallo messiah ikkada kalki people want a messiah you know why they don't want to take care of their problems they don't want to address their issues they want the ishwaru odochesi messiah odochesi vela pallanni chesi petaru weaknes of mind so what your mind it's a thief it's a stupid mind don't fall prey to that so avidhanga enduko intaki cheppochidevattu ante hiranya garbho upasana that is what i was trying to say డోంట్ లెన్ అబౌట్ స్మాలర్ స్మాలర్ ఉపాసన చిల్లర దేవుళ్ళు అన్నాడు శ్రీనాథుడు ఎందుకు ఊరికే చింత చేస్తారు శ్రీ మహావిష్ణువుని అయితే నమశివాడి మంత్రాన్ని గాయత్రి మంత్రాన్ని ఎందుకంటే ఆ మంత్రాల్లో ఒక పర్టికులర్ దేవతను అయితే పర్టికులర్ రూపాన్నో ఓ పర్టికులర్ ఫలం కోసం అలా లేదు మంత్రం అంటే అబో ఎంత గొప్ప మంత్రం అది అది ఆ యూనిటీ అని నేను చెప్పాను చూడండి ఆ యూనిటీని చాలా బాగా మనస్సుకి తీసుకొచ్చేటువంటి గొప్ప మంత్రం ఆ సూర్య మండలమునందు ఏ హిరణ్య గర్భుడు ప్రకాశిస్తున్నాడో అదే హిరణ్య గర్భుడు ఈ హృదయంలో ఆత్మరూపంగా ఈ బుద్ధివృత్తుల్ని ప్రేరేపిస్తున్నాడు ఆయన నేను ధ్యానం చేస్తున్నాను అంటే ఇది దీంట్లో దేర్ ఇస్ దేర్ ఆర్ నో అట్రాక్టివ్ ఫీచర్స్ బట్ ఇట్ ఈజ్ సచ్ ఎ వండర్ఫుల్ ఉపాసన వీళ్ళందరూ హిరణ్య గర్భోపాసకులు ఇక్కడ మనం మాట్లాడుతున్నాం చిన్న చిన్న ఉపాసనల్ని చిన్న చిన్న ఫలాల కోసం చేసేవాళ్ళు కాదు హిరణ్య గర్భోపాసన కాబట్టే వాళ్ళు చాలా ఉన్నతమైనటువంటి స్థానాన్ని పొందుతారు కానీ ఇంకా మోక్షం కాలేదు ఎందుకంటే శ్రీకృష్ణుడు అంటాడు చాలా చక్కటి వాక్యం ఆ బ్రహ్మభువనా లోకాహ పునరావర్తినోర్జున అర్జున బ్రహ్మభువనము వరకు అంటే ఇప్పుడు ఈ బ్రహ్మ బ్రహ్మ విరోజనా అని అన్నాడే ఈ ఉత్తరాయణ పుణ్యమార్గంలో బ్రహ్మలోకాన్ని పొంది హిరణ్య బ్రహ్మణ్ణి ఉపాసన చేసినటువంటి వారు వాళ్ళు కూడా వెనక్కి వచ్చేస్తారు కల్పాంతమునందు వాపసు వచ్చేస్తారు ఆ బ్రహ్మభువనాత్ బ్రహ్మలోకం భువనం అంటే లోకం బ్రహ్మలోకం వరకు కూడా లోకా జీవా భోగాలను అనుభవించేటువంటి జీవులు పునరావర్తిన అయితే ఆత్మజ్ఞాని ఒక్కడు మాత్రం నస పునరావర్తతే ఆత్మజ్ఞాని కి పునరావృత్తి లేదు ఎందుకో తెలుసిన వీళ్ళని గో ఎన్ ఈ వేర్ హీజ్ ఎవ్రి వేర్ హీజ్ వన్ విత్ ఎవ్రి థింగ్ హీజ్ వన్ సర్వాత్మ భావంలో ఉంటే ఎక్కడికి వెళ్తాడు సపోజ్ ఇక్కడి నుంచి స్పేస్ కాశీ వెళ్ళాలనుకోండి కెన్ ఇట్ గో నో బికాజ్ స్పేస్ వెళ్ళాలి అంటే తాను ఎక్కడ లేదో అక్కడికి వెళ్ళగలదు కాశీలో కూడా స్పేస్ ఉంది మీరున్న చోటుకు మీరు ఎలా వెళ్ళగలరు మీరు లేని చోటకు మీరు వెళ్ళగలరు ఉన్న చోటు నుండి స్పేస్ ఇక్కడ ఉండి కాశీలో లేకపోతే ఇక్కడి నుంచి కాశీ వెళ్ళగలదు కానీ స్పేస్ ఈజ్ ఎవరి వేర్ స్పేస్ డజంట్ గో ఎనీ అండ్ దేని స్పేస్ నైదర్ రిటర్న్స్ ఫ్రమ్ సమ్ వే సో అందా ప్రయాంతి ప్రకర్షేణ యాంతి సో యాంతి అంటే సరిపడుతుంది ప్రయాంతే అంటే ప్రకర్షేణ యాంతి వీరి గమనంలో ఒక ఉత్కర్ష ఉన్నది ఒక శోభ ఎందుకంటే బ్రిలియన్స్ కదా ఆ జ్ఞాన ఆ సర్వోత్కృష్టమైనటువంటి ఉపాసన యొక్క మహిమ వీరి గమనంలో ఉన్నది ఓకే తర్వాత మంత్రంలో ఏముందంటే యత్రామృతస్వ పురుషోహ్యవ్యయాత్మ అనేది ఉన్నది అది చెప్తున్నారు ఎక్కడికి వెళ్తారంటే ఎస్ సలకాద అమృత సపురుష ప్రథమజ హిరణ్యగర్భ అవ్యమా అవ్యయస్వంసారస్థాీ ముందు మనం చూసాం దక్షిణ మార్గంలో అంటే కేవల కర్ములు వెళ్ళిన చోట ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు ఎత్ర దేవ అధివాస ఎత్ర ఏకహ దేవ అధివాస అని వచ్చింది సో అది సూర్య ఎత్ర దేవానాం పతిరేపోధివాస అంటే ఇంద్రుడు లోకానికి వెళ్తారు అనే మనం చూసాం ఇప్పుడు ఇంద్రలోకానికి కాదు ఇంద్రలోకం అంటే స్వహ దానికంటే కూడా చాలా ఉన్నతమైనటువంటి లోకము ఏ లోకము అంటే సత్యలోకాదవు అని సత్యలోకము ఆది శబ్దం చేతనం ఏవో ఇంకా కొన్ని లోకాల పేర్లు వినపడుతున్నాయి కదా ది ఐడియా ఈజ్ ది కమిట్మెంట్ ఈజ్ నాట్ ఫర్ ఏ ఫిజికల్ లెవెల్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ ఏదో మ్యాప్లో ఇగో ఈ ఖండము ఆ ఖండము చెప్పినట్టుగా ఒక జాగ్రఫీ యూనివర్సల్ జాగ్రఫీని ఎస్టాబ్లిష్ చేయటం తాత్పర్యం కాదు కేవల కర్మథులు కంటే ఉపాసన చేసిన వాళ్ళు ఉన్నతమైన లోకాలని పొందుతారు అని చెప్పడం అందుకు మాత్రమే తాత్పర్యం ఉపాసన మంచిది అని అభిప్రాయం అంతే విఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఎస్టాబ్లిషింగ్ ఎ జాగ్రఫీ కొంతమంది జాగ్రఫీని రాసేస్తారు ఒక పుస్తకం కూడా చూశాను అర్చిరాజి సంహిత అనే ఒక పుస్తకం చూశాను సో దాంట్లో మొట్టమొదటి పేజీ అదే ఫస్ట్ కవర్ పేజీ జాగ్రఫీ జాగ్రఫీ ఇచ్చేశారు భూలోకము అని వేశారు కింద అంటే వాళ్ళ అభిప్రాయం ఏమిటంటే ఈ అప్ అండ్ డౌన్ ఆర్ అబ్సల్యూట్ అని ఇంకా ఆలోచన ఏం లేదు కదా అప్ అండ్ అబ్సల్యూట్ ఇంకా సైన్స్లు ఇవేమొద్దు అవి ఏమైనా చెప్తే సైన్స్ మా దరిదాపులకు ఒక ఆయన నాతో సైన్స్ తీసుకొచ్చేమంటే మరిగా దక్కదన్నారు అదే ఉంది అంటే అది అంతా కూడా అశిష్టం శిష్టాచారానికి విరుద్ధం దగ్గరికి దిగ్రానివద్దు సో దే రిఫ్యూజ్ టు థింక్ అని అర్థం దానికి నథింగ్ మోర్ దాన్ దానికి సో ఒక జాగ్రఫీ భూలోకము అని వేసేసారు భూలోకము అని ఇలాగ లోకం అయిపోయిన తర్వాత కింద భూలోకానికి కింద అతల వితల సూతల రసాతల పాతాల అని అలా ఏడు వేసేశారు అవన్నీ కింద ఆ కింద ఉన్న దాంట్లో కాంట్రవర్సీ లేదు అతల కింద వితలుందా వితల కింద అతలుందా కుబీ హోసక్తాయి పోయి ప్రాబ్లం జరుగులో కాంట్రవర్సీ బట్ పైకి వచ్చేవాడికి కాంట్రవర్సీ వస్తుంది పైన స్వహ స్వర్గలోకము లార్ ఇంద్రా బొమ్మ అక్కడ స్వర్గలోకము ఇంద్రుడు అనేవాడి బొమ్మ అయిపోయింది దాని పైన బ్రహ్మగారి లోకము చిత్రముఖ బ్రహ్మగారి లోకం ఆయన హంస సరస్వతీ దేవి ఏదో లోకం దానికి పైన విష్ణులోకము అదేది హయ్యెస్ట్ ఏమంటే ఆ విష్ణులోకానికి ప్యారలల్గా గోలోకము సేమ్ లెవెల్ నథింగ్ ఇన్ఫీరియర్ గోలోకము ఈ లోపల ఈ బ్రహ్మలోకానికి కింద శివలోకము బ్రహ్మలోకానికి కింద శివలోకం సో శివుణ్ణ ఒక అంగీకరిస్తారు కానీ వాడు ఇన్ఫీరియర్గా ఉండాలంతే అసలు శివుణ్ణే మీరు యాక్సెప్ట్ చేయలేదనుకోండి దెర్ ఇస్ నథింగ్ లైక్ శివ ఉన్నది విష్ణువే అని సెటిల్ చేసి పెట్టేశారనుకోండి అలా చేసుకోవచ్చు బాగుంది అది శివుడు లేడు లేడు శివ దెర్ ఇస్ నో శివ ఓన్లీ విష్ణు ఇస్ దే నో శివ ఈస్ దే అండ్ హీజ్ ఇన్ఫీరియర్ అప్పుడు కానీ మనకి శోభ ఉండదు సో బ్రహ్మలోకానికి కింద శివలోకం ఇంద్రలోకానికి బ్రహ్మలోకానికి మధ్యలో ఎగ్జాక్ట్ గా మళ్ళీ మెయిన్ ఫ్రేమ్ లో ఉండదు శివలోకం సైడ్ వేస్ లో ఉంటుంది అక్కడ శివుడు కొంచెం అమంగళాకారంతో అక్కడ కూర్చొని ఉంటాడు ఈ రకంగా దట్ ది కవర్ పేజ్ అండ్ ఇంకా పుస్తకం ఉప్పితే ఏముంటుందో మీరే చెప్పచ్చు దీని వర్ణనే ఉంటుంది యాజ్ ఏ ఫిట్ ఇది కావాలి రియల్ జాగ్రఫీ కింద ఆయన ఇవన్నీ కూడా మ్యాప్ సర్వే ఆఫ్ ఇండియా కంటే కూడా సర్వే చేసి మ్యాప్ చేసినట్టుగా మాట్లాడతారు లోపల ఏదో లోకం ఇలాగే నడుస్తూ ఉంటుంది వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ గివింగ్ దట్ కైండ్ ఆఫ్ ఎ జాగ్రఫీ ది యూ కెన్ సీ ది ల్యాక్ ఆఫ్ కమిట్మెంట్ ఆన్ ది పార్ట్ ఆఫ్ శంకరా టు ఎస్టాబ్లిష్ వేరియస్ లెవెల్స్ అండ్ ఆల్ దట్ దేర్ ఇస్ నో కమిట్మెంట్ మా కమిట్మెంట్ ఆత్మజ్ఞానం మీద వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆల్ దిస్ <muchay> al growth undi meiro, you ఉంటే అలాంటి గ్రోత్ ఉంది మీరు యూ రికగ్నైజ్ లెవెల్స్ అండ్ ట్రై టు రైజ్ అబౌదెమ్ అని చెప్పడం కోసం ఎనీవే సత్యలోక ఆది ఆది శబ్దం చేత ఇంకా కొంచెం ఆ స్వర్లోకానికి సత్యలోకానికి మధ్యలో జనహా తపహా అని ఇవ్వ ఉన్నాయి యూ కెన్ ఇంక్లూడ్గా ఆ సత్యలోక ఆదులయ్యందు హిరణ్య గర్భ అంటే సర్వబ్రహ్మాండ స్వరూపుని యొక్క ప్రతీక హిరణ్య గర్భుడు అక్కడ దర్శనమిస్తాడు ఆయన అమృత పురుష వినాశము లేని పూర్ణస్వరూపుడు హిరణ్యగర్భుడు జ్ఞాని ఇది మనం ఎక్కడో చూసినట్టున్నాం హిరణ్య గురించి ఎక్కడో చెప్పాను నేను బ్రహ్మదేవానాం ప్రథమ సమూహ మొదటి మంత్రంలోనే చెప్పాను హిరణ్యగర్భోపాసన సర్వోత్కృష్టమైన ఉపాసన వేదంలో చెప్పినటువంటి ఉపాసన సూర్యుణ్ణి ఆరాధించే సందర్భంలో మీరు హిరణ్య గర్భుణ్ణే ఆరాధిస్తారు హిరణ్య గర్భుడు అంటే సగుణ బ్రహ్మ అని అర్థం అంటే పరబ్రహ్మ ఒక సగుణ రూపాన్ని మనం భావన చేయటం బట్ ఇట్ ఈజ్ విరాట్ సర్వవ్యాపకమైన రూపం పరిచ్ఛిన్నంగా కాదు సో ఎనీవే ఇట్స్ ఎ వెరీ స్పెషల్ కైండ్ ఆఫ్ ఉపాసన హిరణ్య గర్భ అవ్యయాత్మ అంటే అవ్యయ స్వభావ ఆత్మ అంటే స్వభావ వినాశము లేని స్వభావము కలవాడు అంటే మరి హిరణ్యగర్భుడికి వినాశము లేదు అంటే ఇదే సర్వోత్కృష్టమైన స్థానముగా చెప్పవచ్చునా అంటే నో నాట్ దట్ వే యావత్ సంసార హిరణ్యగర్భుడు ప్రకటమవుతాడు పరబ్రహ్మ నుండి హిరణ్యగర్భ ది పర్టికులరైజేషన్ ఆఫ్ సచ్చిదానంద బ్రహ్మ నిర్గుణ పరబ్రహ్మ అని ఇట్ హిరణ్య గర్భాంకుర ఇదంతా నేను విస్తారంగా చెప్పాను తపసా చీయతే బ్రహ్మ అనే మంత్రంలో చాలా విస్తారంగా చెప్పాం సో అంకుర హిరణ్య గర్భ అంకుర సో ఇట్ ఈస్ అ స్ప్రౌట్ ఇన్ ది ఇన్ ది ప్రాసెస్ ఆఫ్ క్రియేషన్ ఇట్ ఈస్ ది స్ప్రౌట్ సో ఇట్ ఈజ్ ఆల్రెడీ పర్టికులరైజ్డ్ బట్ దెన్ ఇట్ ఇంక్లూడ్స్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ ఇట్స్ సెల్ సో ఆ హిరణ్య గర్భుడు అధ్యతనే ప్రథమజహ అంటారు మొట్టమొదటి మేనిఫెస్టేషన్ హిరణ్యగర్భ సమవర్త అగ్రే భూత్య జాతపతిరేకా ఆసీత్ అగ్రే సమవర్తత వేదంలో మంత్రాలు హిరణ్యగర్భ సూక్తము అని అంటారు దాన్ని చాలా మంచి మంత్రాలు సో అగ్రే సమవర్త సృష్టికి ఆరంభంలో సకల జగత్తు యొక్క పొటెన్షియల్ తనయందు కలిగి ఉన్నటువంటి హిరణ్య గర్భుడు పృథివి ఇతర లోకముల కింద ప్రకటమై సకల ప్రాణులలోనూ ఆయనయే ప్రతిఫలిస్తున్నాడు అనే అభిప్రాయం సో ఆ హిరణ్య గర్భుడు ఆయనను వీరు పొందుతారు హిరణ్య గర్భుని యొక్క సన్నిధిలో సకల సుఖాలని అనుభవిస్తూ హిరణ్య గర్భుని యొక్క ఉపదేశాన్ని కూడా వీరు పొందే అవకాశం ఉన్నది దట్ ఈస్ హౌట్ ఈస్ అని ఆయన అంటారు చాలా చక్కటి నిరూపణం ఈ సంసారంలో దిస్ ఈజ్ ది హైయ్యెస్ట్ దట్ యూ కెన్ ఎక్స్ అచీవ్ అని samsara ఏ తదంతాస్తూ సంసార గతయ అపర విద్యా గమ్యా అది సంసార గతులు ఇక్కడతో అంతమవుతాయి మీరు పరిచ్ఛిన్నమైన వ్యక్తిగా కర్తగా భోక్తగా కర్మలని ఉపాసనలని చేసుకుని ఉన్నతిని పొందగలదు ఈ లోకంలో ఉన్నతి పొందొచ్చు స్వర్గాది పుణ్యలోకాలని పొంది ఉన్నతిని పొందొచ్చు హౌ మచ్ హై కెన్ ఐ రైజ్ ఇది నేను ప్రశ్న అడుగుతాను చెప్పండి నేను అమెరికన్ సిటిజన్ ఉన్నాడనుకోండి హౌ మచ్ హై హీ కెన్ రైజ్ హీ కెన్ బికమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అమెరికా ఎందుకన్నానంటే సూపర్ పవర్ కనుక Indian citizen, I don't know how much he can raise, I don't know, Prime Minister, I don't know. I don't know President, I don't know. Indian Prime Minister, President, I don't know the glamour I don't know about in America. So, highest, most powerful President of any country in this globe, I don't know, U.S. President. If you, are United, if you are a U.S. citizen, you, if you become a U.S. citizen, యూ హ్యావ్ ది పొటెన్షియల్ టు రీచ్ దట్ లేవు You మే నాట్ రీచ్ యూ హ్యావ్ ది పొటెన్షియల్ దట్ ఈజ్ ది హైయస్ట్ ఇంకా దానికంటే హయ్యర్ ఏం లేదు యునైటెడ్ నేషన్స్లో అదే హైం కాబట్టి అది ఇన్ఫీరియర్ అది సో అలాగే ఈ సంసార మండలంలో పుణ్యం చేసుకునే కర్మ ద్వారా ఉపాసన ద్వారా మేము పుణ్యం చేసుకుంటాం హయ్యెస్ట్ స్టేజ్ పొందాలి ఎక్కడికి అంటే మీరు సత్యలోకంలో హిరంగగం సన్నిధులు చేరుకుంటారు దట్ ఈజ్ హయ్యెస్ట్ అదే అన్నారు ఆయన ఏతదంతాస్తు సంసార గతయ సంసారంలో అప్వర్డ్ గ్రోత్లో ఇంతవరకు మీరు రీచ్ కాగలరు ఎందుకండి ఈ ప్రసంగం అంతా ఎందుకంటే ఇంతవరకు అపరవిద్యయే మనకి పరావిద్య అపరావిద్య అనే అది అవి ఉంది కదా ఇంతవరకు అపరావిద్య అంచేతనే అపర విద్యా గమ్యా చేతను పొందదగినటువంటి వివిధ స్థాయిలలో అన్నిటికంటే పెద్దది ఇది సో అపర విద్య మీకు ఇవ్వగలిగిందంతా ఇచ్చేసిందండి ఇంకా ఆ పైన మీకు అపర ఇవ్వలేదు ఇప్పుడు మన జీవితంలో కూడా మీరు యూనివర్సిటీ ఎడ్యుకేషన్కి వెళ్తారు యూనివర్సిటీలో ఉన్న హయ్యెస్ట్ డిగ్రీ తీసుకుని బయట ఇట్ కెనాట్ మేక్ యూ ఏ కంప్లీట్ పర్సన్ అది ఒక స్థాయి వరకు మీకు ఉన్నతిని ఇవ్వగలుగుతుంది అది ఇచ్చేస్తుంది ఇచ్చేసి ఇంకా ఆ తర్వాత ఇట్ ఈస్ డబ్బు పిహెచ్డీ చేసి మీరు బయటకు వచ్చారనుకోండి ఒక యంగ్ మ్యాన్ బయటకు వచ్చారనుకోండి హీ ఇస్ ది మోస్ట్ ప్రాస్పెక్టివ్ బ్రైట్ గ్రూప్ హీ కెన్ అట్రాక్ట్ వెరీ గుడ్ డౌరీ ఫ్రమ్ ఏ వెరీ సోషల్లీ అప్వర్డ్ ఫ్యామిలీ నుంచి ఒక అందమైనటువంటి యంగ్ లేడీని హీ కెన్ అట్రాక్ట్ విత్ హిస్ క్వాలిఫికేషన్ అండ్ అదర్ థింగ్స్ అండ్ అప్ టు దాట్ ఇట్ కెన్ గివ్ ఇంకా ఆ తర్వాత ఏమిస్తున్నది ఏదో యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గూ తీసుకుంటారు తీసుకోవడం వల్ల ప్రొఫెసర్ గారు తీసుకోరుగా ఎక్స్పీరియన్స్ అవసరంగా కాబట్టి ఆ పీహెచ్డీ క్వాలిఫికేషన్ ఉంటే అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్ ఇస్తారు సో ఇట్ ఇట్ బై దాట్ ఇట్ హ్యాజ్ ఆల్రెడీ గివెన్ యూ వాట్ ఆల్ ఇట్ కెన్ గివ్ అండ్ ఒక మంచి అన్నమైన అమ్మాయిని మంచి డౌరీ తీసుకుని వివాహం చేసుకుంటారు ఇట్ హ్యాజ్ ఆల్రెడీ గివెన్ యూ వాట్ ఆల్ ఇట్ కెన్ గివ్ ఆ తర్వాత ఆవిడతో నువ్వు దెబ్బలాడుతూ కూర్చుంటే ఈ హెల్ప్ యూ నేను పిహెచ్డీ చేశాను కానీ ఇంట్లో శాంతి లేదు అంటే పిహెచ్డీ ఇంట్లో శాంతి ఇవ్వలేదు వాట్ ఆల్ ఇట్ కెన్ గివ్ ఇట్ గేవ్ యు కె నాట్ కంప్లైంట్ అవర్ట్ పీహెచ్డీ ఇట్ ఈజ్ నాట్ సపోజ్ టు గివ్ మోర్ దాన్ దాట్ వాట్ ఆల్ ఇట్ కెన్ గివ్ ఇట్ గేవ్ అలాగే అపర విద్య ఇంతవరకు ఇవ్వగలదు దట్ ఈజ్ ఇట్స్ లిమిట్ పూర్ణత్వం ఓ నహి దేశక్తా హే అపర విద్య ఇవ్వలేదు అధ్యక్షనే he or gotten young man unnadu he was uh, he did his ms surgery in us ms ro atana pass ayi national college of surgeon satjan satyaniki satyavedi ichina podu he was the youngest american surgeon it came in newspapers he is an indian india ah, our indians much progress chestar mona vallakada so santosham aa ivar ray right. he came to india for a visit a very a uh, fried young proud young man the konbard ka government received him with all honors and all that. then he married a young lady she took dowry and then he started harassing her and she filed a divorce complaint a petition and made a police complaint that this fellow has uh, abused me Uh, taken away all my wealth, my gold ornaments, this and that, and, I, and he was arrested. His passport was confiscated. So, his achievement in MS, it did not save him. Why do you say that? That is a paravidya. Aparavidya is not going to be able to stay. That is just. That is not the same. That is not the same. That is not the same. వీడు హృదయంలో సుఖశాంతులు భార్యతో కలిసి ప్రేమానుభాగాలతో బతకాలంటే వీడి వ్యక్తిత్వంలో ఒక మరొక రకమైన మార్పులు కావాలి ఆ మార్పులు మా పిహెచ్డీలు ఎంఎస్ సర్టిఫికెట్లు ఇవ్వలేవు ఒకప్పుడు అవి అడ్డుపడతాయి కూడా వీడిని అహంకారిగా తయారు చేస్తే అవే అడ్డు కింద ఇది చదివి నేను చాలా ఆశ్చర్యపోయాను అయ్యవెర్రివాడ ఎప్పుడైనా మహాత్ముల దగ్గర కొంచెం భగవద్గీత అది చదువుకుని ఒక్క పిసరు వాల్యూస్ కనుక క్లీన్గా ఉండుంటే ఆ ఎంఎస్ అలా పేస్ అయినందుకు గాను వాడి జీవితం సుఖశాంతులతో ఉండేది చక్కటి అన్నమైన అమ్మాయిని పెళ్ళినా పెళ్ళాడినందుకు ఇంకా జీవితం చాలా ముందుకు వెళ్ళేది ఒక్క పిసరు పెద్ద మనస్సు ఉంటే సరిపడుతుంది కరెక్ట్ వాల్యూస్ ఉంటే సరిపడుతుంది అవి కూడా లేకుండగా శుద్ధ ప్లాస్టిక్ లైఫ్ లీడ్ చేస్తే పీపుల్ డోంట్ నో ఇమోషనల్ మేనేజ్మెంట్ ఇట్ ఈజ్ జస్ట్ అన్నోన్ టు ద left brain has grown very well right brain has not grown lopsided development and that the fellow doesn't know how to manage emotions young lady ni vivaham adiche sarpadaledu he has to maintain a rapport with her that is emotional management so dantlo kuda fail aipoyadu he phd lu ms lu even they can't help ante artham enti what i am trying to say ఆ విద్య ఇంత ఫలాన్ని ఇవ్వగలదు ఆ పైన ఆ విద్య ఇవ్వలేదు ఈ అపర విద్య కూడా అంతే అంచేతనే వేదాంతని చదువుకునే కర్మానుష్ఠానం పెద్ద యజ్ఞాలు యోగాలు చేసిన వాళ్ళు కూడా చిన్న కష్టం వస్తే కృంగిపోతారు దే కెనాట్ ఫేస్ ఇట్ ఎందుచేత భగవద్గీత ఎప్పుడు చదువుకోకపోవాలి పెద్ద మేము పెద్ద ఉపాసకులం అని లోకానికంతకీ కూడా తాంత్రిక్ తాంత్రిక్ హై ఏమో బడా తాంత్రిక్ వ్యూ మీన్ బై తాంత్రిక్ ఉంటే జనాల్ని రాంగ్ ట్రాక్లో పెట్టడం తప్పిస్తే ఓ కొత్త కొత్త లాంగ్వేజ్ పోయి తాంత్రిక్ అంటే అర్థం వడ్ యూ మీన్ బై తాంత్రిక్ తాంత్రిక్ అనేవాడు ఎవడన్నా సపరేట్గా ఉంటాడా ఏమే హీజ్ గా గాడ్ మ్యాన్ లైక్ ఎనీ అదర్ గాడ్ మ్యాన్ మళ్ళీ గాడ్ మ్యాన్లో ఇన్ని వెరైటీలు తాంత్రిక్ సో ఈ తాంత్రిక్ని ఎవడో ఇంకోడబొట్టుకుంటాడు ఓ అజ్ఞాని వెళ్ళి తాంత్రిక్ని పట్టుకుంటాడు If Tantrik is an incomplete guy, he goes to jail and drags everybody else also to jail. Why you should go for a Tantrik in the first place? What he is going to give to you? Dabdu ndi, position ndi, anni unnai, Tantrik mih gavishthan ndi. Meere ulatsa dana Tantrik ki dekshina dina. Meere, you are complete. You have everything. దాన్ని సరిగ్గా అవగాహన చేసుకుని మీకున్నదాన్ని మీరు పరిరక్షించుకుని సరైన వాల్యూస్ని జీవితంలో పెట్టుకుని రాంగ్ వాల్యూస్ని త్రోసిపుచ్చి ఆత్మజ్ఞానం వైపుకి ఒక చూపు వేశారా మీరు కృతార్థులైపోయారు వాట్ యూ డోంట్ హ్యావ్ యూ ఎవ్రీథింగ్ యూ యూ షుడ్ ఫీల్ లైక్ ఎ మిలియన్ బికాజ్ యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇది లేదు అది లేదు అని నేను అమెరికా ఉంటానండి నేను అమెరికా న్యూయార్క్ ఎయిర్పోర్ట్లో దిగితే మహారాజుగా దిగుతా నా జేవులో పాతిక యాభై డాలర్లు ఉంటాయి but i am the king i am the millionaire really enduko velusna i don't know what to do with the dollars na go cup coffee starbucks kuda na 2 and 1/2 dollar unde na pani pay i am like a millionaire i remember i walk around like a millionaire akkad millions untai edu mohala pettukoni i took around i'm so who can so it's all it all depends nenuke meeku drushtantanga cheptanu so మనకి ఏ లోటు లేవు మనకు ఉన్నదా పరమేశ్వరుడు మనకు సర్వాన్ని ఇచ్చాడు ఈశ్వరుడికి కృతజ్ఞతాభావంతో భక్తి చేసుకుంటూ నామాన్ని జపించుకుంటూ మంత్రాన్ని జపించుకుంటూ గురు శుశ్రూష్ చేస్తూ ఆత్మజ్ఞానాన్ని పట్టుకుని కరెక్ట్ వాల్యూస్ తోటి దయా దానము ధర్మము దైవీ సంపద దైవీ సంపద ఉళ్ళే వాళ్ళ దేవతల కోసం కాదు మన కోసం సో ఆ కరెక్ట్ వాల్యూస్ లో ఉండాలి కానీ ఇప్పుడికే తాంత్రిక్ మాంత్రిక్ వాట్ అబౌట్ యూట్ ఇన్ఫ్యాక్ట్ మా చిన్నప్పుడు తెలుగు సినిమాల్లో ఈ తాంత్రికులు మాంత్రికులు వెలంస కింద ఉండి వారు పాతాళ భైరవి మొదలైన సినిమాల్లో రియల్లీ నాకు తెలుసుండి నాకుల్లా జాల ఎలా ఉంది అధ్యాతలు ఎలా దృష్టాలతో చెప్పాను సో వీ డోంట్ వాంట్ ఆల్ దీస్ థింగ్స్ అపర విద్య అంటే కర్మ ఉపాసన సాత్వికమైన తపస్సు సాత్వికమైన ఉపాసన అది హయ్యెస్ట్ స్టేట్ కి మనం తీసుకెళ్లగలుగుతుంది అండ్ దట్ ఈస్ దేశ్ అవును ఇక్కడ ఒక శంక చేశారు ఎందుకు నువ్వు ఈ అపరవిద్య మీద ఇలా పడ్డావని అపరవిద్యని పట్టుకోవడం కోసం నెక్స్ట్ మంత్రంలోనే వచ్చేస్తుంది పరీక్ష లోకాన్న అనయి అపరవిద్యని ప్రక్కన పెట్టాలి అంటే అపర యొక్క మహిమనంతని తెలుసుకుని పక్కన పెట్టాలండి యు హ్యావ్ టు గోత్రూటెడ్ దాన్ ట్రాన్స్జెండ్ అంతేగాని అదేమిటో తెలియకుండా ట్రాన్సెండ్ చేస్తే వాట్ హ్యావ్ అది ఒక రకమైన మెచ్యూరిటీ ఉండదు యూ గో త్రూ ఇట్ యు డూ కర్మ అండ్ దెన్ అండర్స్టాండ్ ఓ దిస్ ఈస్ దీస్ ఆర్ ఇట్స్ లిమిటేషన్స్ ట్రాన్స్జెండ్ డూ ఉపాసన ట్రాన్స్జెండ్ దట్ ఈస్ ది ప్రాసెస్ దట్ ఈస్ ది గ్రోత్ ఇందుకోసం అపర విద్య మహిమని పూర్ణంగా ప్రకటించి వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్ ఆర్ Than our దాని అర్థం ఏంటంటే వీఆర్ లుకింగ్ ఫర్ ఎ థింగ్ విచ్ ఈస్ హయ్యర్ దాన్ దిస్ హయ్యర్ అంటే నాట్ ఇన్ ది లెవెల్ వీ ట్రాన్సెండ్ ది కాన్సెప్ట్ level, లెవెల్ ఇట్ సెల్ఫ్ లోవర్ లెవెల్ హయ్యర్ లెవెల్ అనే డిస్టింగ్షన్స్ అన్నిటికీ అతీతమైనటువంటి సర్వాత్మభావ నిష్టతో కూడిన ఆత్మ ఆత్మజ్ఞానాన్ని మనం కోరబోతున్నాం కనుక అపర విద్యను బాగా అవగతం చేసుకోవాలి అయితే ఓ మహాత్ములు నాతో అన్నారు ఎవండి ఆచార్యులు అందరూ ఒకళ్ళు ఇలా చెప్తారు ఒకళ్ళు అలా చెప్తారు అని లోకంలో ప్రశ్నలు వేస్తూ ఉంటారు దీనికి ఏం సమాధానం చెప్పాలి అని నేను ఎవరినో మహాత్ములు అడిగాను అఖండానందజనే మహాత్ములు అడిగితే వారు అన్నారు వీళ్ళందరూ నువ్వు ముండకం చదువుకోవాలి భాష్యం దీను వీళ్ళందరూ కూడా హిరణ్య లెవెల్లో స్టక్ అని చెప్పారు ఒక వైష్ణవాచార్యుడు ఉన్నాడు ఆయన ఈ లోకంలో సర్వోత్కృష్టమైన దైవము విష్ణువే ఆ విష్ణువు విష్ణు లోకంలో ఉంటాడు మనం పూజ చేసో భక్తి చేసో ఆ లోకానికి చేరుకుంటే అదే మోక్షము అని చెప్తాడు అంటే అర్థం ఏటో తెలిసిన హీజ్ అ స్టక్ అట్ హిరణ్య లెవెల్ అంటే ఆయన హిరణ్య నేను హిరణ్య గర్భ అంటలేదు కదా అదే అవ్వ పేరే ఆ హిరణ్య గర్భుడికే నువ్వు విష్ణువు అని పేరు పెట్టావు హిరణ్య గర్భుడికి విష్ణువు అని పేరు పెట్టారు విష్ణు అంటే నేను విష్ణం విష్ణు వశాత్కార ఆ విష్ణువు కాదు విష్ణువు అంటే చతుర్భుజ విష్ణువు లక్ష్మీదేవి ఆయన హిరణ్య పెట్టుకున్న పేరు ఇంకొకడున్నాడు శివుడు నీవేమో ఈ శివలోకం ఉన్నది అది అన్నిటికంటే గొప్పది నీవు శివుడిని భక్తి చేసినట్లయితే శివలోకం చేరుకుంటే అదే మోక్షము వాడు హిరణ్య గర్భుడికి వాడు పేరు పెట్టాడు వీళ్ళిద్దరిని ఎత్తి మీద ఇంకోహడు ఉన్నాడు వాడు ఇంటర్నేషనల్ వీళ్ళు నేషనల్ లెవెల్లో ఆగిపోతే వాడు ఇంటర్నేషనల్ వాడు కృష్ణ అంటాడు నేను ప్రభుదత్త బ్రహ్మచారి గారి గురించి అంటలేదు అదే ప్రభు ప్రభుపాద గురించి అంటలేదు ఐ హ్యావ్ ఎ వెరీ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ ప్రభుపాద బట్ ది కల్ట్ దట్ కేమ్ ఆఫ్టర్ హిమ్ Either through him, or by him, or I don't know the details. I'm not interested in the details. As such Prabhupada is a great saint. And, but the cult which came later, it has its own problems. And they say, Vishnu, Vala, Vala, I'm a Jagrafe, I haven't a Vala Jagrafe, Vessar. You <laughs> have well, two-soc in a Vessar, I have to serve, I have to give the din ke, I have to give the din ke, I have to give the din ke, I have to give the din to my, Vessar. వీళ్ళు కొలిచినట్టే యోజనములు యోజనాలు వాడతారు మైల్స్ వాడరు మాటికల్ మైల్స్ వాడరు ఏ మైల్స్ యోజనములు ఇదో యోజనం ఎంత అన్నది ఇంతదాకా పురాణికుల్లో ఎవరికి సెటిల్మెంట్ కాలేదు ఎవరికి తోచినట్టుగా వాడు చెప్తాడు యోజనం అనే మాటకి ఎవరిలో కొన్ని వేల సంవత్సరాల క్రితం యోజన శబ్దాన్ని వాడారు అది దాని లెంగ్త్ ఎంత అంటే కొంచెం వేరియేషన్స్ ఉంటాయి దట్ ఈస్ దట్ ఈజ్ ఎ నాన్ ఇష్యూ విన్ మేక్ అన్ ఇష్యూ అవుట్ ఆఫ్ ఇట్ సో ఈ కృష్ణ కాన్షియస్నెస్ వాళ్ళు ఏమంటారంటే కృష్ణుడే సర్వోత్కృష్టమైన దైవము ఆ కృష్ణుడికి ఉండే లోకము గోలోకము మిగతావన్నీ దాని తక్కువే శివపురాణంలో ఏం రాశారో చెప్పంటారా నేను శివపురాణం తిరిగించాను శివపురాణంలో ఏం రాశారో తెలుసునండి శివుడి దగ్గర చాలా ఆవులు ఉన్నాయి ఎద్దో ఒకటి ఉంది కదా ఎద్దో ఒకటి ఉంటే కూడా ఆవులు కూడా ఉంటాయి ఈ ఆవులన్నింటికి ఎవడైనా ఒక కాపులాదారిని మనం పెట్టుకుంటే బాగుంటుంది అన్ని ఆవులను మనం ఎక్కడ చూసుకుంటామని ఆయన ఒకసారి ఆలోచన చేసి కృష్ణుడిని పిలిపించారు ఏ కృష్ణ ఇలా రాను ఈ కృష్ణుడు వెళ్ళాడు ఏమిటి మహాత్మా ఇవన్న శివపురాణిలో శివుడు హెల్స్తుంది కదా హే శివ నేను కృతార్థులను మీరు నన్ను స్మరించడమే నా భాగ్యం మై క్యాకర్ణ హే అని అడిగాడు అడిగితే మన ఆవులను అన్నింటి కేర్ చేయి అని చెప్పారు ఓకే శివప్రసాదము నేను తప్పకుండా చేస్తాను కానీ మరి నాకు కొంచెం అవుని మెప్పుకుందుకు దానికి చోటు అది ఉండాలి కదా ఈ వెండి కొండ మీద గడ్డి కూడా మొలవదు ఎలాగా అంటే ఓకే ఐఎమ్ అరేంజింగ్ ఏ లోకా ఫర్ యూ ఇట్ ఈస్ కాల్డ్ గోలోకం అక్కడ అన్ని చక్కగా గడ్డి మైదానాల్లో దండిగా ఉంటాయి నువ్వు అక్కడికి పో అని ఆ కొన్ని షెడ్లు కూడా వేసుకో షెడ్లు వేయించి అక్కడికి పమించారు ఇవి చెప్పే సూపురా సరిగ్గా ఇలాగే ఉంటున్నారు వీళ్ళందరూ హిరణ్ నగర్ బాలలో స్టక్ అయి ఉన్నారు ది ఫెయిల్ టు రైజ్ అబౌ ద హిరణ్య గర్భాలెవెల్ సగుణ లిమిటేషన్స్ ఆ టైమ్ స్పేస్ లిమిటేషన్స్తో కూడిన సగుణానికి అతీతంగా వెళ్ళటం వాళ్ళకి చేత కాదు ఏ కాండు దట్ ఈస్ దర్ ప్రాబ్లం వాళ్ళ అధ్యతనే అలాగా ప్రచారాలు అలా చేస్తూ ఉంటారు అని మహాత్ములు అఖండానందజీ మొదలైన మహాత్ములు చెప్పారు నేను అనుకున్నా ఆ నాడిని పట్టుకున్నారు అని అనిపించింది నాకు అంటే ఈ ఈ మతములు లేక ఆ థీలాజికల్ థింకింగ్ అంతని కూడా నాడిని పట్టుకున్నారు అని అనిపించింది క్రిస్టియానిటీ కూడా అలాంటిదే ఇస్లాం కూడా అలాంటిదే సో వీళ్ళందరూ కూడా థీలాజియన్స్ ఈ లెవెల్లో ఆగిపోయారు ఇంకా దీనిపైన వాళ్ళు వెళ్ళలేదు ఆ మాట వాళ్ళు ఒప్పుకోరు మీరు వాళ్ళని అడిగితే వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు దేవంట్ యాక్సెప్టెడ్ మీరు స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీని యూ హ్యావ్ నాట్ ఇంప్రూవ్డ్ యువర్ నాలెడ్జ్ అడిగి అని చూడండి అలాగే హీ విల్ గివ్ ఏ వెరీ టఫ్ రిప్లై టు యూ సరే ఆ ఇష్యూ మీద కొంత మీమాంస నన్ను ఏకం మోక్షమిచ్చి కేచిత్ నన్ను ఇక్కడ పూర్వపక్షం ఇంకే ఉండండి ఇదే మోక్షం హిరంజగ గర్భ స్థాయికి వెళ్తే అదే మోక్షం ఇంకా మీరు ముండకం కొత్తగా పాఠం చెప్పేదే ఉంది అయిపోయింది మోక్షం దగ్గరికి వచ్చేసాం దెట్ ది షుడ్ నాట్ బి ఎనీథింగ్ మోర్ అసలు ఉండాల్సిన ముండకం అంతా ఎదురే ఉంది కానీ మరి ఇదే మోక్షం అని అంటున్నారే కొందరు అలాగే ఉందా కేజిత్ ఫుల్ స్టాపు నా అని ఇక్కడ ఎందుకంటే అంత కలిపేసి ప్రెండ్ ఉంటుంది నాకు ఇర్రెస్పాన్సిబుల్ ఫ్రెండ్ కల్ సో నేను సందర్భాలు బట్టి బ్రేక్ చేసుకుంటా అలవాటు ఉన్నవాడిని కాబట్టి బతికిపోయాను అయితే మరొకడు మరొకడు అయితే కంగారు పుడిపోయి ఇలా ఉంది హౌ టు డూ అన్వయం అని చాలా కష్టపడిపోతాను సో ఇక్కడ ఏమైనా ఉందంటే ఏతం మోక్షమిచ్చి కేచి నేహ సర్వే అని ఆ కొటేషన్ తో సహా కలిపేసి ఉంది ఇక్కడ సో కేచితే ఏతం మోక్షమిచ్చంది కొంతమంది ఇదే మోక్షము అంటే ఇదే సర్వోత్కృష్టమైనది దీని పైమాటింకలేదు అని అన్నారు అంటే నా నా ఎందువల్ల అంటే ఆయన అంటారు ఇహే ప్రవిలీయంతి కామాగం సర్వత ప్రాప్యధీరా యుక్తాత్మాన విశంతి ఇత్యాది శ్రుతిభ్య శంకరుల యొక్క కుటేషను చాలా బాగుంటుంది అంటే ఎలాంటి వాక్యాన్ని కోట్ చేస్తారంటే మర్మస్పర్శి అయినటువంటి వాక్యాన్ని కోట్ చేస్తారు సో శృతులు ఏమని చెప్తున్నాయంటే ఇహవ సర్వే ప్రివిలియంతి కామా అనో వాక్యం ఉన్నది ఆ జ్ఞానికి సకల కామనలు ఇక్కడనే ఇక్కడనే అంటే ఇహ అంటే ఇట్ మీన్స్ ఎ ఫ్యూ థింగ్స్ ఇహ అంటే అస్మిన్ దేహే ఈ దేహం ఇహ అంటే అస్మిన్ కాలే ఇప్పుడే ఇ నీడ్ నాట్ వెయిట్ అస్మిన్ జన్మని ఈ జన్మలో సమస్త కామనలు కూడా విలీనమైపోయి పూర్ణ ఆత్మస్వరూపుడుగా మిగిలిపోతాడు కాబట్టి అది మోక్షం ఆ మోక్షానికి అతను ఎక్కడికో స్వర్గలోకానికో లేకపోతే ఆ పైనండే సత్యలోకానికో ఉత్తరాయణ మార్గం ద్వారా వెళ్లాల్సిన అవసరం లేదు ఇహైవ ఇప్పుడే ఇక్కడే వాడు మోక్షాన్ని పొందేస్తాడు కాబట్టి ఉత్తరాయణ పుణ్య మార్గం గుండా బ్రహ్మలోకానికి చేరుకోవడం కంటే ఇప్పుడు ఇక్కడ జీవన్ముక్తిని పొందుట తేలిక అండ్ ఇట్ ఈస్ సుపీరియర్ ఆల్సో ఇహైవ సర్వే ప్రవిలీయంతి కామాహ నువ్వు చెప్పినట్టుగా స్వర్గలో బ్రహ్మలోకానికి వెళ్ళడం మోక్షమైన పక్షంలో ఇటువంటి ఒక జీవన్ముక్తావస్థని బోధించేటువంటి శృతి వాక్యములు వ్యర్థమైపోతాయి కాబట్టి శృతి బ్రహ్మలోకాన్ని చెప్పి అంతకంటే కూడా గొప్ప స్థితి జీవన్ముక్త స్థితి ఇప్పుడు ఇక్కడ వేదాంతం యొక్క విశిష్టతదే మీరు కర్మశాస్త్రానికి వెళ్ళారనుకోండి మీ కర్మల్ని చేస్తే స్వర్గం దొరుకుతుంది ఉపాసనా శాస్త్రం దగ్గరికి వెళ్ళారనుకోండి ఈ కర్మల్ని ఉపాసనల్ని చేస్తే మీరు మోక్ష సారీ మీరు సత్యలోకాన్ని పొందుతారు వేదార్థం దగ్గరికి వచ్చారనుకోండి వీఆర్ నాట్ గోయింగ్ టు టీచ్ ఎనీథింగ్ విచ్ ఈస్ బియా మరణించిన తర్వాత లభించేది అనే మాటే లేదు ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఇక్కడ నీకు లభించేద ఇప్పుడు ఇక్కడ ఎంత లభిస్తుంది మరణించిన తర్వాత లభించేదానికంటే తక్కువ లభిస్తుందా ఎక్కువ లభిస్తుందా దానికంటే దీనికంటే ఇక్కడ నీకు ఇహలోకాల్లో లభించే సుఖాల కంటే స్వర్గాది లోకాల్లో లభించబోయే భోగాల కంటే అన్నిటికంటే సర్వోత్కృష్టమైన పూర్ణ స్థితి స్థితి ఇహైవ సర్వే ప్రవిలీయంతి కామా కామనలు కూడా హృదయంలో విలీనమైపోతాయి ఎ స్టేట్ ఆఫ్ డిజైర్లెస్నెస్ డిజైర్లెస్నెస్ అనే స్టేట్ అది ఒక స్టెరైల్ స్టేట్ అని మీరు అనుకోద్దు రుచిపచిలోని స్టేట్ అని మీరు అనుకోద్దు డిజైర్లెస్నెస్ ఈజ్ నథింగ్ బట్ ఫుల్నెస్ పూర్ణుడు మాత్రమే కామనల్ లేకుండా ఉంటాడు అపూర్ణుడు ఏవో కామనలను అలా చేస్తూనే పోతాడు కాబట్టి వాడు సంసారి అల్పుడు పరిచ్ఛిన్నుడు నిష్కామంగా అన్ని కామనలను పరమేశ్వరుని పాదముల బురాలు సమర్పించి పూర్ణస్థితిలో ఉన్నవాడు అది మోక్షము అని ఇహ ఇవ సర్వే ప్రవిలయంతి కామా అది ఒక కొటేషన్ ఇంకో కొటేషన్ ఏమిటంటే తే సర్వగం సర్వతఃప్రాప్త్య ధీరా యుక్తాత్మాన సర్వమేవా విశంతి వీళ్ళు ఇక్కడ ఉన్న జీవుడు ఆ వెళ్ళాడు అలాగే కాదు తే ధీరా జ్ఞానులు యుక్తాత్మాన మనస్సును చక్కగా నియంత్రించుకుని ఆత్మజ్ఞానాన్ని ఆ మనస్సులో సాక్షాత్కరించుకున్నటువంటి ఆ జ్ఞానులు ఉన్నారే వాళ్ళు ప్రాప్య పొందుతారు ఎవరిని పొందుతారు బ్రహ్మలోకంలో కూర్చునున్న హిరణ్య గర్భుడు విష్ణువు గారినో శివుడు గారినో పొందడం కాదు సర్వగం సర్వవ్యాపకమైనటువంటి ఆ పరబ్రహ్మని పొందుతారు ఎక్కడ పొందుతారు సర్వత్ర సర్వత అంటే సర్వత్ర ఎక్కడ ఎప్పుడు ఉంటే అక్కడ అప్పుడు సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మని పొందుతారు పొంది ఏమైపోతారు సర్వమేవ ఆవిశక్తి దే బికమ్ వన్ విత్ ఆల్ ఎంత గొప్ప జ్ఞానం అది సర్వాత్మభావము అని అంటారు ఈ ఇది వేదాంత శాస్త్రము యొక్క సర్వోత్కృష్టమైన ప్రతిపాదనము చాలా కఠినమైన ప్రతిపాదన సరళం కాదు నేను చాలా ఆయాసం తెచ్చుకుని ఒళ్ళు హోనం చేసుకుని సర్వాత్మభావాన్ని ప్రతిపాదన చేస్తూ ఉంటా నాకు నేను నాకు నా ధోరణ అలాంటిది ఎందుకంటే మోక్షము అంటే సర్వాత్మభావమే శంకరులు ఉపనిషత్తులు గీత కూడా ఆ సర్వాత్మభావాన్ని అంత అద్భుతంగా సర్వభూతాత్మభూతాత్మ అంటాడు శ్రేష సర్వాత్మభావాన్ని యస్టు సర్వాణి భూతాన్ని ఆత్మన్యేవా అనుపశ్యతి తోమోహః శ్లోక ఏకత్వమనుపశ్యత అని ఈశావాస్యం సరిగ్గా అటువంటి మా శ్లోకమే గీతలో కూడా ఉన్నది నాకు గుర్తు శ్లోకం సరిగ్గా ఉంటుంది అటువంటి శ్లోకమే ఈశావాస్యంలో మరో శ్లోకం ఉన్నది అటువంటి శ్లోకాన్నే మనుస్మృతికారుడు మనుమృతిలో జ్ఞానప్రకరణంలో చెప్పాడు సో ఈ విధంగా సర్వాత్మభావము అది జీవన్ముక్తి అది ఏ మోక్షము అది ఏ ఈ హిరణ్యగర్భలోక ప్రాప్తి కంటే కూడా ఉన్నతమైనటువంటి స్థానము అది ఏ పరవిద్యాగమ్యము అదొకటి ఉంది నువ్వు ఈ హిరణ్యగర్భలోక ప్రాప్తే మోక్షం అని చెప్పేసి అంటే అది సెకండ్ కొటేషన్ తర్వాత ఇత్యాది శృతిభ్య మొదలైనటువంటి శృతులు ఇంకా అనేకం ఉన్నాయి ఈ శృతి వాక్యముల చేత కూడా శృతి ప్రమాణం కదా మనకి కనుక ఇప్పుడు హిరణ్య గర్భలోకానికి వెళ్తాడు అని ఎలా తెలిసింది మనకి శృతిని బట్టే తెలిసింది ఆ శృతే ఇంకో అడుగు ముందుకు వేసి సర్వాత్మభావాన్ని సర్వోత్కృష్టమైనటువంటి మోక్షావస్థగా ప్రతిపాదిస్తోంది కనుక అది ఇంకా